స్తోత్రం ప్రభా నేసి మా ప్రభా నీ బాధంలోకి వేలా స్తోత్రాలు దేవ ఏసే మా ప్రభా గొప్ప దేవుడ మా ప్రభా నీకే వేలా స్తోత్రాలు దేవ దేవదూతలతో పొగలు పడుతున్న మా దేవ నీకే వందనాలు దేవ ఏసే మా ప్రభా గణతమాయమా ప్రభావం నీకే చెల్లెల ప్రభా ప్రతి చివరి శక్తులు క్రీస్తును గద్దించి దేవాయశ్ మా మధ్యకాల సమయంలో దేవా మేము దేవా నీ అందు నిలిచి ఉండి దేవాయశం నీ వాక్యం నీ దేవా మేము బోధించుకుంటున్నాం మాతో ఉండని మా ప్రభా దేవా ఎంతో మంది నశించిపోయారు మా ప్రభా దేవాస నశించిన వారిని వేదిక రక్షించడం కొరకు మనిషకుమారుడు వచ్చారని చెప్పారు మా ప్రభా మీరే ఆ మనిషి కుమారుడు మా ప్రభా దేవ మాకు దేవ పాపంలోనే తీసి వేసిన దాన్ని పట్టిస్తూ ఉత్తరం మా ప్రభా మరొకసారి పునరుత్తునాలే తిరిగి లేసిన నీకే వందనాలు దేవాయసే మా ప్రభా దేవాసే మా ప్రభా ఇంకెంతో మంది రాణుల బుడ్డలు రావచ్చుట సాయం చేయండి దాంట్లో మాకు దేవ తెరుని జ్ఞానాన్ని అనుగ్రహించండి దేవ ప్రతి ఒక్క మర్మం వించుడుగా దేవాస్ మేము మా కన్ను తెరుగించండి మా ప్రభా నిమరేసుకుని ఇతరులకు కూడా మేము చెప్పేలాగా సాయం చేయండి మా ప్రభాందు భయభవతులు గలీ జీవించే బిడ్డలుగా ఉంటు సాయం చేయండి మా రక్షణ కాలంలో దేవాయస్మ ప్రభా మా రక్షణను మేము కాపాడుకుని దేవాయస్మ భయభక్తులు కలిగి ఉండటం సాయం మా ప్రభావ కొన్ని ఇది ఉన్న దేవాయస్మ ప్రభ ప్రతి ఒక్క సుధమగోమరని దేవ నాశనం చేయకుండా ఉంటా అని చెప్పారు మా ప్రభా మేము నీతి మందులుగా తీర్చిదిస్తాక సాయం చేయండి మా ప్రభా దేవాన్ని ఎందు ఉండటం సాయం చేయండి దేవ నీకు అస్తం పైన కుమరించండి మా ప్రభా ప్రతి ఒక్క బిడ్డ ఎంతో నాశనంతో వెళ్తాడు మా ప్రభా దుష్టుడు ఎలాగ దేవా అటువంటిది లేకుండా సాయం చేయండి మా ప్రభావ నీలో వెదిగి నీలో వాక్యాలని ఉంచాలా మా ప్రభా ప్రతి ఒక్కరు రక్షణ మార్గం మేము తెలిపాల మా ప్రభా ప్రతి ఒక్క బాధ్యత మాతో మాకు ఇచ్చాం మా ప్రభా ఆ బాధ్యత మేము నెలవేర్చేస్ అప్పుడు ప్రతి ఒక్కరికి సుమంత చండి మా ప్రభాకర్ కుమరించి దేవాయస్మ ప్రతి ఒక్కరు చూసి క్రీస్ గద్దించిన దాన్ని బట్టి స్తోత్రం మా ప్రభా మా వాక్యంలో పాటలు ప్రతి ఒక్క దాంట్లో మీరే సాయం చేస్తారని త్వరగా రాబోతున్నాయి స్వీస్ పెడి వేడి తండ్రి అమేన్ ఆపత్కాలమునా తన పర్ణశాలలో దాచెను తన గుడారపు మాటునా నన్ను దాచెను ఆపత్కాలమున తన పర్ణశాలలో దాచెను తన గుడారపు మాటునా నన్ను దాచెను ఆశ్రయదుర్గముపై నన్ను ఎక్కించెను ఆశ్రయదుర్గముపై నన్ను ఎక్కించెను ఏ హోవనా ప్రాణదుర్గము నేను ఎవరికి వెరకును నా చెయ్యి విడువని దేవుడుండగా నేను భయపడను ఏ ప్రాణదుర్గము నేను ఎవరికి వెరకును విడువని దేవుడుండగా నేను భయపడను ఇహలోక దుఃఖ బాదలలు నీవు నాతో ఉన్నావు ముదిమివచ్చు వరకు నన్ను ఎత్తుకునే దేవుడవు ఇహలోక దుఃఖ బాధలలో నీవు నాతో ఉన్నావు ముదిమివచ్చు వరకు నన్ను ఎత్తుకునే దేవుడవు నీవుగాక వేరే ఆశ నాకులే నే లేదు నీవుగాక వేరే ఆశ నాకులే నే లేదు నిత్యము నీపైకొని నిశ్చింతగా సాగేదం నిత్యముని పై అనుకుని నిశ్చింతగా సాగేదం A hallelujah a hallelujah a hallelujah a ha hallelujah a hallelujah a hallelujah a hallelujah a ha hallelujah a patkalamuna తన పర్ణశాలలో దాచెను తన గుడారపు మాటున నన్ను దాచెను లేని అద్భుతములు మకువతో చేసిన దేవా నీవు చేసిన కార్యములకై నేను ఏమీ అర్పితును లెక్కించలేని అద్భుతములు మాకువతో చేసిన దేవా నీవు చేసిన కార్యములకై నేను ఏమీ అర్పితును స్వచ్ఛమైన నిత్య ప్రేమను నాపై చూపిన దేవుడవు స్వచ్ఛమైన నిత్య ప్రేమను నాపై చూపిన దేవుడవు కోట్ల స్తోత్రములు నిరంతం నీకే ప్రభువా కోట్ల స్తోత్రములు niratam nike prabhuwa a hallelujah a hallelujah a hallelujah a ha hallelujah a hallelujah a hallelujah a hallelujah ెలుయా ఆపత్కాలమునా తన పర్ణశాలలో దాచెను తన గుడారపు మాటున నన్ను దాచెను ఆశ్రయదు దుర్గముపై నన్ను ఎక్కించెను ఆశ్రయదుర్గముపై నన్ను ఎక్కించెను ఏ హోవనా ప్రాణదుర్గము నేను ఎవరికి వెరక్కును నా చెయ్యి విడువని దేవుడుండగా నేను భయపడను ఏ ప్రాణదుర్గము నేను ఎవరికి వెరకును నా చే దేవుడుండగా నేను భయపడను అలలుయాబెసివపై నీ కోరకే నా కోరకే గొప్ప క్షేమ నోర్చు ఈ కోరకే Nā kōrā kē, Yēsū chāvā dhe sēruvā pāy. Nī kōrā kē, Nā kōrā kē, Yendhā gūt ashe manor jenom. Nī kōrā kē, Nā kōrā kē, Nā kōrā kē, Narvālā yēsū ratamom. సిల్వాలోండి ప్రవహించే నది వాళ్ళే సురాక్తము సిల్వాలో నుండి ప్రవహించే పాపము కడిగే మలినాము తుడిచే పాపము కడిగే మలినాము తుడి ఆ ప్రశాస్త రా ఆ వపై నా ప్రశా నీడో పుకో పాడో నిడేని పాప ము లోపు ీ పా డా ఆత్మా తనవుల శుద్ధి పార చుకో ఆత్మా తనవుల శుద్ధి పార చు క్రీస్తుయే సురక్తములో క్రీస్తుయే సురక్తముపై నా కోర కే ఎంత గొప్ప సె మనోను నీ కోరకే నా కోర కే తగింటి మీ మన శిక్ష ప్రభువే సాహించేను పాప శిక్ష పొంద తగి మీ మన శిక్ష ప్రభువే వాహించేను నల్గా కొట్ట బాడే పొడువా వాడేని నలుగా కొట్ట బాడే పొడువా వాడేని అంగీకరించు మీయేసు అంగీకరించు మీ సునీ చు నీ కోరకి నా కోరకి ఎంత గొప్ప శ్రమను చేను నీ కోరకి కోరకే కోరేసుకోర కేర కేర కేర కేత్రం ప్రభా పరిశుద్ధి గొప్పదేవ జీవం గల తండ్రి జీవాధిపతి సర్వనుతుడ సర్వశక్తి మంత్రుడానికి వంద గొప్పదేవా ఈ ఘర్షణ కాలం అంతా ప్రవ మమ్మల్ని అందరినీ సురక్షితంగా కాపాడినైనా ప్రాతి నుంచి ఇప్పటి వరకు ప్రవ్వా మమ్మల్ని సజ్జీ లెక్కలు నిలబెట్టుకున్నారు దివారాచి కాపాడిన గొప్ప దేవుడు ప్రవల కృప మాకు అనుగరించినారు అనుదినం ప్రభా అని మీరే మమ్మల్ని కాచి కాపాడుతున్నారు మీకు గుడారపు చాటున మమ్మల్ని దాచినారు ప్రవ మీరు రెక్కల కింద మమ్మల్ని దాచినారు ప్రవ్వా మీరు మాకు ఆశ్రయదు దుర్గమ్ మా కొండ మా కోట మా తాగుకొని చోటు మా ఉన్నత దుర్గం మీరే ప్రవ్వా పరిశుద్ధులకు తండ్రి వేసాయన తండ్రి నీకు ఎంతో వందలు ప్రభావ మమ్మల్ని అంతగా కాచి కాపాడిన గొప్ప దేవుడు ప్రభా నీకు ఎంతో వందలు ఆ కలవరి సిల్లునైనా మా పాపంలోని శాపంలో రోగములను వ్యసనలు భరించినైనా మాకు బదులుగా ప్రభావ మీరు మరణించి పాపపు జీవితం నుంచి మమ్మల్ని బయట తీసుకొచ్చిన అయినా డాగు మచ్చ మడతలు మీరు కడిగి వేసినారు రక్తంతో మా పాపలు అన్నిటిని కడిగి వేసినారు పరిశుద్ధపరిచినైనా మీరు మాకు అనుగ్రహించినారనైనా మా కోసం ప్రాణం పెట్టిన గొప్ప దేవుడు ప్రభావానికి ఎంతో వందాలిసయ్యా గొప్ప దేవానికి స్థుతులు స్తోత్రం మీకు మరణ భూస్థాపన పునరుద్ధర మమ్మల్ని అబ్రహాం సంతానంగా మార్చుకున్నారు దేవుని ఇష్టాలుగా పరిశుద్ధ జనంగా యాజక సమూహంగా ఓ ప్రభు తండ్రి మమ్మల్ని తయారు చేసుకునేందుకే నీకు రాజులని యాజక సమూహంగా మమ్మల్ని తయారు చేసుకున్నారు వాటన్నిటిని బట్టి నీకు ఎంతో వందాలైనా మీకు పరిశుద్ధ ఆత్మాభిషేకా మాకు అనుగ్రహించినారు జ్ఞానం అనుగరించిన కృపావరాల మనకు ఆత్మ ఫలాలు మాకు అనుగ్రహించిన వాటన్నిటిని బట్టి నీకు ఎంతో వర్ణాలు అర్పించుకున్నమైనా ఈ యొక్క మధ్య కారణ సమయంలో అయినా మీ సన్నిధికి మేము వచ్చినాం ప్రవ్వ మీరు మాతో మాట్లాడండి మమ్మల్ని బలపరచండి ప్రవ్వా మా విశ్వాసాన్ని బలపరచండి మా హృదయాలు సరి చేయండి మా ఇంకేమైనా ఐగ్యత మీ సంపూర్ణత సరళత పరిశుద్ధులు నడిపించండి మీలాంటి మనసు మీలాంటి హృదయం మాకు ఈ చివరి కాలంలో దుర్దినాలను భయంకరమైన కాలంలో మేము ఉంటున్నాం ప్రవ్వ మేము ఏ రీతిగా జీవించాలా మా పిలుపు మా ఏర్పాటు ఎట్టమే దాన్ని కొనసాగించుకోవాలా మీరే మాకు సహాయకులు నడిపించండి మీకు పరిశుద్ధ ఆత్మభిషేకంతో నింపండి వాకి మేము సత్యమే మా ఆత్మీయ నేతలు ఇప్పటి ప్రవ్వ మీరే మాతో మాట్లాడమని బలపరిచి నీ నామానికి మై మీద తెచ్చుకోమని యేసు క్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆ మెయిన్ హోషయ నుంచి ఒక వాక్యాన్ని మనం ధ్యానిస్తున్నాము హోషయ గ్రంథం అన్నప్పుడు అంటే రక్షకుడు అనే అర్థం ఆ పేరుకు అర్థం కాబట్టి ఎన్నో రకాల అర్థాలు మనం అక్కడ చూస్తాం ప్రతి ప్రవక్త పేరులో ఒక ఆత్మీయ సత్య దేవుడు మనకి బయలుపరిచిండు అవన్నీ మనం చూస్తూ ఉంటాం తరచుగా ఒషయ గ్రంథం నుంచి ఒక వాక్యాన్ని మన ధ్యానిస్తున్నప్పుడు ఒషేయ అన్నప్పుడు మన ప్రభుత్వంగా కనిపిస్తాడు ఒక దశలో ఎందుకంటే పాత నిబంధన కాలంలో చిన్న ప్రవక్తల్లో మొట్టమొదటి వాడు కాబట్టి ఒషయ దాని పేరుకి ఆ ఒషయ అంటే రక్షించేవాడు లేక విమోచించేవాడు లేక విమోచింపబడిన అని కూడా అర్థం కాబట్టి ప్రతి ప్రవక్త యేసు ప్రభుకే సాదృశ్యంగా కనిపిస్తూ ఉంటాడు మన ప్రభుకే కాబట్టి ఆయన రక్షించేవాడు విమోచించేవాడు విమోచింపబడ్డవాడు మొట్టమొదట కాబట్టి పత్తి ప్రవక్త ప్రభు నుంచి విమోచించబడ్డ వాళ్ళే ప్రతి దేవుని బిడ్డలు ఆయన చేత విమోచించబడ్డ కాబట్టి తర్వాత విమోచించబడ్డ వాళ్ళు అనేకుల్ని విమోచనలోకి నడిపించాల తర్వాత మనం రక్షింపబడ్డ మనమందరం కూడా ఆయన రక్షణకి అనుకుమించాలా అనే ఈ ప్రవక్త సాదృష్యంగా కనిపిస్తూ ఉంటాం పాత నిబంధన కాలంలో ప్రవక్తలు అసక్త బహు కఠినమైన సేవ పరిచర్య ఆయన చేసిండు ఎంత భయంకరే మొదటి అధ్యయనం మనం చూసినప్పుడు చాలా భయంకరమైన సేవ చేసింది కాబట్టి చూడండి విగ్రహార్థలు ఉన్నప్పుడు ఎంత భయంకరమైన పాపాలను జీవిస్తున్నప్పుడు విచిత్రమైన పాపంలో ఉన్నారు వాళ్ళు విగ్రహార్థని ఆత్మీయ దశలో మన విగ్రహార్థులకు సాదృష్యంగా కనిపిస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళు దేవుణ్ణి తిరిగి కూడా వేరొక బలిని అర్పించడం ఏదొక దేవుణ్ణి పూజించటం విగ్రహారధన చేసినట్టు మోసంతో అక్రమతో వాళ్ళు జీవించినట్టు మనం చూస్తూ ఉంటాం కాబట్టి ఓషయ దేవుడు ఏర్పరచుకున్నాడు ప్రభక్త ఆయన చెప్పిండు ఒక కఠినమైన సేవ చేసిండు నువ్వు దిబ్లాయి కుమార్తె అయిన పెళ్లి చేసుకోమన్నాడు ఆమె ఎపిచరం స్త్రీ కాబట్టి అలాంటి కఠినమైన సేవ ఓషయ చేయగలిండు అంటే ఎంత భయంకర పాపిని కూడా ఆయన ప్రేమిస్తాడు కాబట్టి ఆయన భార్యలాగా చేర్చుకుంటాడు అనే విషయం ఆత్మీయ దశలో మనం అర్థం చేసుకోవాలా అంటే దేవుని యొక్క ప్రేమ అది ఎలాంటి ఆయన గుణగణమైంది ఆయన ప్రేమ ఎలాంటి గొప్ప దేవుడైన అనే ప్రేమను ఆయన చూపించడానికే ఓషయకు ఆ పని ఆ ప్రవక్తకు ఆయన చెప్పినట్టు మనం చూస్తూ ఉంటాం కాబట్టి చూడండి అది ఎంతో బహు భారంతో కూడింది బహు కష్టంతో కూడింది బహు ప్రయాసంతో కూడింది కదా ప్రవక్తల జీవితాలు కాని సేవకుల జీవితాలు కానీ బహు కఠినంగా ఉంటాయి ఎంతో భారంగా ఎంతో వేదంతో కూడింది ఎందుకంటే అంతకంట వేదన మన ప్రభు మన కొరకు భరించిన సెలవు మీద యేసు ప్రభు మన కోసం అంతగా ప్రయాస పడి ఆయనబడిన మన ఒక్క వంతు కూడా మనం వడతలేం కాబట్టి పత్తి ప్రవక్త మన ప్రభుకే సాదృష్యం పత్తి ప్రవచనము యేసు ప్రభుని గుచ్చే సహకరిస్తుంది పత్తి ప్రవక్త ఎలాంటి ఏ ప్రవక్త సరే ఆ ప్రవక్త యేసు ప్రభుకి సాదృష్యం ఆయన నీళ్ళ వాడు నిజ స్వరూపం యేసు ప్రభు కాబట్టి మనం కూడా ఆయన ప్రతినిధులు మీలోక ఉన్నప్పుడు ఎలాంటి భారం కలిగి ఎలాంటి తపన కలిగి మనం ఉండాలి ఈ లోకంలో అనే విషయము ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం కాబట్టి ఎంత కఠినమైన సేవ చేసిండు హోషయ్య కాబట్టి హోషయ్య ప్రవక్త చూడండి ఎంతో ఎన్నో రాజుల కాలంలో ఆయన ప్రవశించిండు ఆయన కాబట్టి ఎంతో భయంకరమైన విగ్రహాలు ఉన్నప్పుడు ఆయన పోయి ఆయన సువార్త ప్రకటించటము కాబట్టి ఆయన ఒక చిర ఒక స్త్రీని పెళ్లి చేసుకోవటం ఇవన్నీ మనం చూస్తూ ఉంటాం కాబట్టి ప్రతి దశలో కూడా దేవుడు తన ప్రవక్తలు చెప్పిన మాట పత్తి మాటని వాళ్ళు సిరసా వంచి వాళ్ళు పాటించినట్టు మనం చూస్తాం కఠినమైన సేవ చేసిన వాళ్ళు కదా కాబట్టి ప్రభులో ఉంటే ఎలాంటి కఠినత ఉండదు ఆయన ప్రేమను రుచి చూసిన వాళ్ళకి ఎలాంటి కఠినమైన ఉన్న కాని ఎలాంటి సేవ ఎలాంటి భారం ఉన్న గాని ఎలాంటి పరిస్థితులు ఉన్నా గాని ఆయన రుచి చూసిన వాళ్ళు ఎప్పుడు కూడా ధైర్యంగా ఉంటారు అన్నట్టు ఎందుకంటే ప్రతి కాపాడేవాడు ఆయన నా నా బిడలు నా నా ముట్టితే నాకు అనుగుడ్డిని ముట్టినట్టు అన్నాడు ప్రభు కదా ఆయన బిడల ముటితే ఆయన కనుగుడు ముట్టినట్టే అంటే మనం ఆయన కను పాపలం అన్నట్టు అందుకే మన దివారాత్రులు ఆయన మనల్ని కాచి కాపాడుతూ ఉంటాడు అను కష్టాల్లో పోతున్న సమస్యల్లో ఉన్న ఏ రీతికి సరే ఆయన అనుక్షణం మనల్ని కాపాడుతూ ఉంటాడు ఎందుకంటే ఆయన ప్రేమ శాశ్వతమైంది ఈ లోకంలో చూస్తే మనుషులు ప్రేమిస్తారు కానీ స్వార్థపరమైన ప్రేమ కానీ ఆయన చూపించిన ప్రేమ నిస్వార్థమైనది కలువరిశీలు చూపించిన ప్రేమ ఈ సృష్టిలో ఎవరు చూపించలే అలాంటి ప్రేమ అది స్వార్థం లేని ప్రేమ దేని ఆ డమ్మంతో కూడింది డమ్మం లేకుండా ఉండేది ప్రేమించేది చివరి వరకు ప్రేమలో ఉండేది ఆ ప్రేమ ఆ సెలవు మీద చూపించిన ప్రేమ ఆయన కాబట్టి ప్రతి ప్రవక్త ఆయన ప్రేమకి ఆయనకే సాదృశ్యంగా కనిపిస్తూ ఉంటారు ఎందుకంటే మనమంతా ఆయన నీడ ఆయన స్వరూపం ఆయన రూపం మనం ఆయన సంపూర్ణత మనమంతా కాబట్టి అలాంటి ప్రవక్త జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు వచ్చినాయి ఎన్నో చేసిన ఆయన గాని ఆయన ప్రభు కొరకు జీవించగలిగినాడు అందుకే ఆ ఊషేయ గ్రంథంలో నుంచి ఒక వాక్యాన్ని దేవుడు ఇక్కడ మనకు చూపిస్తున్నాడు చూడండి ఆ మొదటి రాజులు ఉన్న ద్వారా జనులకు సెలవిస్తున్నాడు దేవుడు ఎందుకంటే రెండో వచ్చం చేసినప్పుడు మొదట యహో యహోవ ద్వారా ఈ మాట సెలవిచ్చాను జనులు యహోవాని విసర్జించి బహుగా విభజించున్నారు కనుక నువ్వు పోయి చూడండి ఎరం కదా స్త్రీని పెళ్లి చేసుకోమని చెప్తున్నక్కడ అంటే ఇది బహు కష్టపడింది ఆగ్నేయిస్తుండ ప్రవక్తకి అంటే ఈ లోకం అంతా పాపంలో ఉన్నప్పుడు దేవుడు క్షమించిండా లేదా కాబట్టి క్షమాగుణం అనేది మనకు ఎంతో ముఖ్యమైనది అన్నట్టు ఎందుకంటే ప్రతి ఒక్కరు క్షమించే వాళ్ళే కనిపిస్తూ ఉంటారు మనం కాబట్టి నువ్వు క్షమించడానికి నువ్వు సిద్ధంగా ఉండాలా కద ఈ లోకమైన కఠినమైన వాళ్ళు కదా అందరినీ దేవుడికి క్షమించి సెలవు మీద వీళ్ళు ఏం చేస్తున్నావు ప్రవ్వ తెలియదు తండ్రి వీళ్ళు క్షమించమనడు కాబట్టి ఆ క్షమా గుణము దేవుని హృదయం మనకు ఉన్నప్పుడు మనకి ఇవన్నీ గుణగణం మనకు బయలుపరచబడతా ఉంటుంది అందుకు మనము ఎవరు చూసినా కానీ క్షమిస్తూ ఉంటాం ఎందుకంటే క్షమాగుణము క్షమించే వాళ్ళు గొప్పవాళ్ళు కదా ఏసుప్రభుకు క్షమించినా లేదా ఆయన బిడులమైన మనం కూడా అలాంటి క్షమాపణ పొందే వాళ్ళకి మనం కూడా ప్రేమించాలా వాళ్ళకి క్షమించే గుణం మనకు ఉండాలా కాబట్టి వాళ్ళని ఏలెత్తి చూపించడానికి వీల్లేదు అన్నట్టు ఏ స్థితిలో ఉన్నా కానీ వాటి మన కనికెరం చూపించాలా కానీ యాజకులు అట్లా చేయలే ఇస్రాయల్ ప్రజల్లో యాజకులు అట్లా చేయలే యాజకులు భయంకరంగా జీవించారు దొంగతనం చేసిండ్రు హత్య చేసిను నరహత్య చేసిండ్రు ఎంతో భయంకరంగా వాళ్ళు జీవించిండ్రు అందుకు దేవుడు ప్రవక్తల ద్వారా మాట్లాడిండు అనాది కాలంలో నుంచి కూడా ఈ రోజు కూడా దేవుడు తన ప్రియ కుమారుడు ద్వారా మాట్లాడుతాడు మనతో యుగాంతంలో మన హిబుల్సిన పత్రులు మనం చూస్తాం పూర్వకాలంలో నానా విధములగాను నానా సమయంలోను మన పితరులతో మాట్లాడిన దేవుడు ఇగ అంతముల వందు తన కుమ్మ ద్వారా మనతో మాట్లాడేనా కాబట్టి యేసు ప్రభు ద్వారా ఇప్పుడు మనతో మాట్లాడుతున్నాడు కాబట్టి ప్రతి వాక్యము మన ప్రభు ద్వారానే అది కలిగింది కాబట్టి ప్రతి వాక్ ఆయన కలిగింది కాబట్టి ఆయన మాట్లాడుతుంది ఇక్కడ అందుకే నాలుగో అధ్యయంలో చూసినప్పుడు యాజకులు ఎట్లా జీవించారు అనే విషయము ప్రవక్తకు దేవుడు చూపించాడు కానీ ప్రవక్త పని పోయి హెచ్చరించాలా ఆ సరైన మార్గంలో నడిపించాలా పాత కాలంలో ప్రవక్తలు వస్తారంటే మనుషులు భయపడే వాళ్ళు కానీ కొత్త నిబంధన కాలంలో మనం చూసినప్పుడు పాత కాలంలో ఎలాంటి కోప ఆత్మ ఉండేది వాళ్ళు చెప్పిరంటే మొత్తం అది భస్మం అంత పవర్ఫుల్ అభిషేకం ఉండేవాళ్ళు కాబట్టి మనలో కూడా అభిషేకం దేవుడు ఇచ్చిండు కానీ తేడా ఏంటంటే పాత కాలంలో ఉన్న ఆ ఆ ప్రవక్తలు ఈ చివరి కాలం ఉన్న కొత్త నిబంధనలు ప్రేమ కాబట్టి పత్తిది ను ఏ రీతికి హెచ్చరించినా కానీ అది ప్రేమ పూర్వకంలో ఉండాలా ఎందుకంటే ప్రేమ ఉంది కాబట్టి హెచ్చరిస్తూ అన్నట్టు కాబట్టి మన పత్తి హెచ్చరిక కూడా దేవుడు మనకి ఇచ్చేది అది ప్రేమ ఉంది కాబట్టి మనం హెచ్చరిస్తూ ఉంటాడు కానీ దురదృష్టం ఏంటంటే ఈరోజు క్రైస్తవ జీవితంలో దేవుడు హెచ్చరిక ఇచ్చినప్పుడు కఠిన పరుచుకొని వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు కాబట్టి అలాంటిది మనుషులు ఉన్నారు కాబట్టి మనం అట్లా ఉండకుండా ఆయన చెప్పిన ప్రతి మాటకు మన విధేత చూపిస్తూ ఆయన ఏం చెప్పిండో అది మనం చేస్తూ తర్వాత అనేకులు ప్రభు చెంద నడిపించారు అందుకు దేవుడు ఈ రోజు మనల్ని నిలబెట్టి ఈ లోకంలో అందరు నిలబెట్టిండి ఆయన కదా పిలవబడ్డవారు అనేకులు ఏర్పచబడ్డ వాళ్ళు కొంతమందే కాబట్టి మిగతా ఏమైపోయారంటే ఆయన పిలుపుకి విధేయత చూపించలే ఇది కఠినమైన మాట అన్నారు కదా శిష్యులు ఏసుప్రభు చెప్తుంటే యోహన్ శువార్త ఆరోగ్యంలో ఇది కఠినమైన మాట ఎవడ దీన్ని సహించలేడు అన్నాడు మంది శిష్యులు చాలా మంది ఏసుపతో పాటు ఇది ఎవడు దీన్ని పాటించడు అని అక్కడి నుంచి ఎంతో మంది శిష్యులు వెనక తీసిండ్రు ఎంతో మంది ఆయనతో పాటు సేవ చేసిన వాళ్ళు ఆయనతో పాటు ఉన్నవాళ్ళు మొత్తం వెనక తీసినారు సూచ్యక్రియలు చేసినారు అద్భుతాలు తీసిండ్రు ఆశ్చర్యకర్యాలు తీసిండు ఎన్నో కార్యాలు చూసిన వాళ్ళు ఆరో అధ్యయం పద చూస్తే మీకు అర్థమవుతుంది అక్కడ ఇది కఠినమైన మాట ఎవరు దీన్ని పాటించాడంటే ఏశప్రభు చెప్పిన ప్రతి మాట ఇప్పుడు కూడా కఠినమైన కాదు ఎందుకంటే ఆయన చెప్పింది ఆత్మ ఆత్మ సంబంధమైన మాటలు అవి కటినంగా ఎప్పుడు అనిపించవు ఎందుకు అనిపి ఎప్పుడు అనిపిస్తాయి అంటే ఆత్మ సంబంధంగా తయారైనప్పుడే నీకు కఠినంగా అనిపించదు నువ్వు శరీర సంబంధంగా తయారై ఉంటే నీకు కఠినంగానే ఉంటుంది ఎందుకంటే అవన్నీ ఆత్మ చేతి అనుగ్రహించబడ్డాయి కాబట్టి ఈరోజు క్రైస్తవులు ఎందుకు వాటిని కఠినంగా చేసుకుంటున్నారు ఎందుకు దొరికిపోతారు వాళ్ళు ఇంకా శరీరంగానే జీవిస్తారు అన్నట్టు ఎందుకంటే అది ఆత్మీయమైంది కదా దేవుడు ఆరాధించ దేవుడిని ఆరాధించేవారు అనే ఆత్మ గనుక ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యంతో ఆరాధించమన్నాడు అది దేవుని విధానం అన్నట్టు కాలంలో పత్తి ఆరాధన సత్యంలో ఆరాధించాలా దేవుని వాక్యంలోని సత్యాన్ని గ్రహించి ఆరాధించాలా కాబట్టి నువ్వు ఆ సత్యని గ్రహించకుండా ఎంత ఆరాధన చేసినా ఎంత చేసినా గానీ అది నిష్ఫలమే అయితే ఇక్కడ ప్రభు ఒక మాట చెప్తుండు ప్రవక్త ద్వారా ఇస్రాయల్ లారా నాలుగో మొదటి వచ్చినంలో ఇస్రాయల్ లారా మాట ఆలకించుడి కాబట్టి ఇస్రాయల్ అంటే ఎవరు పాత నిబంధన కాలంలో ఇస్రాయల్ అంటే ఎవరు క్రొత్త నిబంధన కాలంలో ఇస్రాయెల్ అంటే ఎవరు పాత నిబంధన కాలమైన క్రొత్త నిబంధన అయినా ఇస్రాయల్ అనేది ఒకటే కాకపోతే ఎప్పుడు ఒకటే ఆత్మీయ ఇస్రాయల్ అన్నట్టు పాత నిబంధన కాలంలో ఇస్రాయెల్ ఆత్మీయ ఇస్రాయల్ మారింది కాబట్టి మనం అంతా ఆత్మీయ ఇస్రాయలు దేవుని ఇస్రాయల్ మనం అంతా మనకు ఆ పేరు పెట్టిన దేవుడు కాబట్టి ఇస్రాయెల్ ద్వారా మాట ఆలకించినప్పుడు ప్రతి మాట మనం ఆలకించాలా అంటే ఎవరు నువ్వు నేనే ఈరోజు రక్షింపబడ్డ వాళ్ళంతా ఇస్రాయల్కే సాదుష్యం ప్రతి ఒక్కరు రక్షింపబడ్డ వాళ్ళంతా ఇస్రాయల్ ప్రజలకే సాధిష్యం అయితే ఆయన మాట వినాలా ఏం ఏం చెప్తున్నాయి సత్యమును కనికరమును దేవుని గుచ్చిన జ్ఞానము దేశమందు లేకపోవట చూసి యహోవా దేశ నివాసులతో వ్యాజ్యమాడుచున్నాడు చూడండి ఇది మనం ఎట్లా అర్థం చేసుకుంటాం దేవుడు మాట్లాడుతున్నాడు సత్యం లేదు కనికరం లేదు తర్వాత దేవుని గుచ్చిన జ్ఞానము దేశంలో లేకపోవట చూసి దేవుడు దేశ నివాసులతో వ్యాధ్య మాడుతుంట చూడండి ఆయన వ్యాధ్యం ఆడితే మనం నిలవగలమా ఆయన ఎదుట మన నిలబడి వాదించగలమా ఆయన ఎదుట మన నిలబడి మాట్లాడగలమా చూడండి ఎందుకు దేవుడు ఆ మాట మాట్లాడుతుడు ఇస్రాయల్ ప్రజలు ఆయన చెప్తున్నాడు అక్కడ దేవుని బిడలు చెప్తున్నాడు ఇస్రాయల్ దేశంలో సత్యం లేదు కనికరం లేదు దేవునికి జ్ఞానం అస్సలేదు అందుకు నేను ఈ దేశ నివాసులతో వ్యాధ్య అని చెప్తున్నాడు అక్కడ ఆయన ఎందుకు వ్యాధ్య చెప్పి వేద్యం మార్తుండా చెప్పకుండా వేద్యమాడుతుండ ఫస్ట్ ఇస్రాయెల్కి చెప్తున్నాడు కాబట్టి ఎందుకు చెప్తున్నా అంటే ఇస్రాయల్ ఏం చేస్తాడు ఈ దేశంలో ఉన్న కనికరం లేదు సత్యం లేదు దేవునికి ఇచ్చిన జ్ఞానం మొత్తం పోయింది ఎందుకంటే నా ప్రజలు ఎందుకు నశించిపోయారు జ్ఞానం లేకనే నశించిపోతారు కాబట్టి ఒక దశలో మన జ్ఞానం పోగొట్టుకున్నప్పుడు నశించిపోతూ ఉంటాం జ్ఞానం తెచ్చుకున్నప్పుడు మళ్ళీ రక్షింపబడుతూ ఉంటాం అన్నట్టు జ్ఞానం లేదు దేశంలో ఏం జ్ఞానం కావాలో మనకి ఈ లోకపరమైన జ్ఞానం ఎక్కువ ఉంటది కానీ ప్రభుకి ఇచ్చిన జ్ఞానం చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి ఈ లోక సంబంధమైన వాటి వాటిలో ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తారు కానీ దేవుని సంబంధమైన విషయాల్లో తక్కువ ప్రాధాన్యత ఇస్తారు దానివల్ల ఏమైతుందంటే ఈ లోక సంబంధమైన జ్ఞానంతోనే మనం ఎక్కువ వదిలినప్పుడు అప్పుడు ఏమవుతుందంటే ఆత్మ సంబంధమైన జ్ఞానం ఎద్దకు వచ్చినప్పుడు అది నీకు అదొక వింతకరంగా ఉంటుంది నీకు అర్థం కాని స్థితిలో ఉంటుంది ఎందుకంటే నువ్వు ఎక్కువ ఆ దానికే ప్రాధాన్యత ఇచ్చినావు ఎక్కువ ఈ లోకాతీతమైన ప్రాధాన్యత ఇచ్చినాం కాబట్టి ఆయనకు ఇచ్చిన జ్ఞానము మనుషులకి ఎక్కసమైపోయింది అర్థం కాని స్థితిలో ఉన్నారు ఈరోజు లోకంలో ఎందుకంటే వాళ్ళు ప్రకృతి సంబంధంగా ఉన్నారు దాని పట్ల ఆసక్తిగలు ఉన్నారు కాబట్టి ప్రకృతి సంబంధమైన జ్ఞానము దయ్యముల జ్ఞానం అనే ఉంది వాక్యంలో యాకరు వచ్చిన పత్రికలు అది కూడా సమాధాన పడదంట ఏమాత్రం కూడా అది దయ్యముల జ్ఞానం అది భయంకరం అది కాబట్టి చూడండి దేవునికి ఇచ్చిన జ్ఞానము అది సమాధానంగా ఉంటది ప్రేమ కలిగి ఉంటుంది తగ్గింపు జీవితం కలిగి ఉంటుంది అన్నట్టు కాబట్టి ఇవన్నీ దేవుడు ఎందుకు అక్కడ మాట్లాడుతున్నప్పుడు యాజకులు ఏం చేస్తున్నారు అక్కడ ప్రవక్త చెప్తున్నాడు ప్రవక్త ద్వారా యాజకులను హెచ్చరిస్తున్న ఇస్రాల్ ప్రజల్లో ఉన్న యాజకుల్ని తర్వాత నన్ను ప్రజల్ని హెచ్చరిస్తున్నాడు ప్రవక్త ద్వారా అంటే ఒక మధ్యవర్తి ప్రవక్తని దేవుడు ఏర్పరచుకొని ఆయన ద్వారా మాట్లాడుతున్నాడు అక్కడ కాబట్టి ఏం మాట్లాడుతున్నాడు దేశంలో కనికరం లేదు సత్యం లేదు ఆయనకు ఇచ్చిన జ్ఞానం లేదు ఎందుకు నేను వేద్యం ఆడుతున్నా ఎందుకు వేద్యం ఆడుతున్నాడు చూడండి సత్యం లేదు కాబట్టి సత్యం ఏంటి ఏంది దేవుని వాక్యమే సత్యం కదా సత్యం గురించి సత్యం అంటే దేవుని వాక్యమే సత్యం కాబట్టి సత్యం లేదు తర్వాత సత్యం ఉంటే కదా నీలో కనికరం ఉంటుంది కాబట్టి సత్యం లేదు తర్వాత కనికరం కూడా లేదు జాలి కరుణగా లేదన్నట్టు ఎదుటివాడిని చూస్తే జాలి కరుణ ఉండదు మనుషులకి పర్లేదు కాబట్టి ఎందుకంటే అంత కఠినంగా ఉంటారు అన్నట్టు కాబట్టి జ్ఞానం అసలేదు ఇవన్నీ లేకపోతే జ్ఞానం ఎక్కడికెళ్ళి వస్తుంది నువ్వు సత్యంలో ఉంటే నీకు కలికిరం ఉంటుంది దేవుని ప్రేమ తెలుస్తుంది తర్వాత ఆయన జ్ఞానంలో నువ్వు అభివృద్ధి ఈ మూడు లేకపోతే ఏమైతుంది చెప్పండి ఈ మూడు లేకపోతే ఏమో తెలుసా అబద్ధ సాక్ష్యం పలుకుతారు తర్వాత అబద్ధం మాట రెండవ వచ్చింది అబద్ధ సాక్ష్యం పలుకుట్యో అబద్ధం ఆడుటయు హత్య చేయుటయో దొంగిలించటయో ఎభిచరించటయో వాడుకయి ఇవి జరుగుతాయి అన్నట్టు అది దేవుడు భరించలేకపోతున్నాడు సత్యము కనికరము దేవునికి ఇచ్చిన జ్ఞానం ఈ మూడు లేకపోతే ఏమైతుందంటే మనుషులు విచ్చలవిడిగా జీవిస్తారు అన్నట్టు అట్లా జీవిస్తున్నారు అక్కడ ఈ లోకంలో అట్లా ఉంది ఈ వ్యవస్థ అట్లా తయారైపోయింది కాబట్టి దేవుడు ఎందుకు చెప్తున్నారు ఒక వ్యక్తి చెప్తుండే ఇక్కడ చూపిస్తున్న ప్రవక్తకి కాబట్టి అది వాడుకైపోయిందంట అది వాడుకైందంట వాడుకయ్య ఏంటంటే అది ఒక అలవాట్లాగా అయిపోయింది అన్నట్టు ఏమలవాటు అబద్ధ సాక్ష్యం చెప్పటము అబద్ధం అవటో చూడండి అబద్ధ సాక్ష్యం అంటే ఒకరి మీద ఒకరు ఎప్పుడు కూడా మన అబద్ధ సాక్ష్యం చెప్పొద్దు తెలియకుండా నువ్వు తెలిస్తేనే ఒకవేళ నీకు తెలిసినా కూడా అతని మీద చెప్పొద్దు ఎందుకంటే నువ్వు ప్రేమ చూపించాలా ప్రేమతో హెచ్చరించాలా ఒంటరిగా కానీ అబద్ధ సాక్ష్యం చెప్పొద్దు తెలియకుండా మనం ఒక దశలో ఏం చేస్తామంటే తెలియకుండా ఏదేదో మాట్లాడేస్తా తప్పది కాబట్టి అది దుష్టునే గుణం అబద్ధ సాక్ష్యం బలకొద్దు తర్వాత అబద్ధం హత్య చేయద్ది అంటే ద్వేషం నీ సహోదరుని ప్రేమి ద్వేషిస్తే నువ్వు హత్య చేసినట్టే నరహత చేసినట్టే తర్వాత దొంగిలించటం నీ పొరుగు అనేది ఏది కూడా నువ్వు తర్వాత వాడుకైపోయిందంట తర్వాత ఏమిచరించడం అంటే చేయటం అంటే ప్రభు ఎక్కువగా ప్రాధాన్యం తీయటం తర్వాత అది వాడుకైపోయిందంట తర్వాత జనుగుల కన్నం మానక నర్హత్య చేస్తారు అంట అంటే ఎంత భయంకరంగా ఉందో చూడండి ఒక దశలో ఈ చూస్తే సుదమ గోర గోమర పట్టణం ఇస్తున్నారు ఎట్లా ఉన్నారో ఈ చివరి టైంలో కూడా అట్ల ఉంటారు మనుషులు అందుకే మన ప్రభు ప్రకటన గంధంలో ఆ వాక్యం జ్ఞాపకం చేస్తాడు వారు సుధమ వల్ల గోగుమర ఉంది వారి మధ్య మన ప్రభు కూడా సిలువబడి ఉంది వాక్యం ప్రకటన గ్రంథంలో ఎక్కడ ఉందో వాక్యం జ్ఞాపకం అంటే ఈ లోకం ఎంత అంత భయంకరమైన కాలంలో మనం ఉంటున్నాం కాబట్టి మనుషులు జీవిస్తున్నారు కాబట్టి ఇది ఎక్కడ జరుగుతుంది దేవుని బిడలలో జరుగుతుందని చెప్తా అది బహు కష్టం కష్టంగా ఉంది అది తర్వాత దేవుని బిడలు జరుగుతుంటే దేవుడు మాట్లాడుతుంది అక్కడ తర్వాత ఏమైంది అది వాడుకలాగా అయిపోయిందంట వాడుక భాష లాగా అది ఒక అలవాటులాగా అయిపోయింది ఈ రోజు సేవకులు కూడా ఉంటారు కాబట్టి ఇక్కడ మనం చూస్తే కాబట్టి దేశము ప్రలాపిస్తుందంట దేశం దేవుని బిడలకి సాదృశ్యం అంటే ఏ దేశం గురించి మాట్లాడుతున్నాడు ఆ దేశం గురించి మాట్లాడుతున్నాడు ఇప్పుడు ప్రపంచం అంతా గురించి మాట్లాడుతున్నాడు కాబట్టి ఆ కాలంలో ప్రవచనం ఒక దగ్గర స్టార్ట్ అయ్యి ఇంకో దగ్గర నెరవేరుతుంది అది ఇండివిజువల్గా గ్లోబల్ గ్లోబల్ స్క్రెయిన్ అది నెరవేర్తా ఉంటుంది అన్నట్టు కాబట్టి అది అది ఎక్కడ ఉంది దేశం ప్రలాపిస్తుంది దాని పశువులను ఆకాశ పక్షులను కాపురస్తులను క్షీణిస్తుంది ఇవన్నీ గుంపులకు సాధ్యం పశువులు ఎంత ఏంది పక్షులు అంటే మనకు తెలిసి ఆత్మీయ సత్యాలు కాబట్టి ఈ సృష్టి మొత్తము అది సముద్రములో మత్ములు కూడా గతించిపోతున్నాయి అంట అంటే చేపలు అంటే సాపల్ అంటే మనకి తెలుసా ఏంటి అయో కాబట్టి ఇవన్నీ ఆత్మీయ స్నేహాలు మనకు తెలుసు కాబట్టి ఇవి అన్నిటినీ క్షీణించిపోతున్నాయి అంట ఎందుకు ఈ కలికరము సత్యము జ్ఞానం లేకపోవటం వల్ల కాబట్టి ఇది ఎందుకు లేకపోయింది చెప్పండి ఇది ఎందుకు లేకపోయింది చూడండి ఎందుకంటే ఏషా గ్రంథము నాలుగు యాభై తొమ్మిది అధ్యాయం నాలుగో నీతిని బట్టి ఎవడనో సాక్ష్యం పలకడు కాబట్టి ఎందుకంటే నీతిని బట్టి ఎవడు సాక్ష్యం చెప్పడంట సత్యమును బట్టి ఎవడనో వ్యాధ్యమాడడు చెప్పండి ఎవడు కూడా నీతిని బట్టి సాక్ష్యం చెప్పాడు అంత స్వనీతి అన్నట్టు ఏం చెప్పినా స్వనీతం చెప్తున్నారు అన్నట్టు తర్వాత సత్యము బట్టి ఎవడమైన వ్యాధ్యం ఇది సత్యం అని ఎవడు కూడా వాదించడంట ఈ సత్యాన్ని గ్రహించిన మనము ఎంతవరకు దీన్ని మనము దాన్ని యాక్సెప్ట్ చేస్తున్నాం ఈ సత్యాన్ని గురించిన మనము ఎంతవరకు ఇది ఈ లోకంలోకి మనం తీసుకోబోతున్నాం ఇది సత్యము కాబట్టి సత్యాన్ని ఎందుకు మనుషులు దాన్ని మబ్బ దీపాన్ని ఎందుకు దీపస్తంభం మీద పెట్టకుండా దాన్ని గంపలో పెడుతున్నారు బుట్ట కింద అంటే చూడే అది ఎట్లా మనం అర్థం చేసుకోగలని చెప్పండి కాబట్టి నువ్వు నీతిని బట్టి ఎవరో సాక్ష్యం పలకలంటే నీతిమంతుడైన దేవుడు నువ్వు నీతిని ధరించుకోవాలంటే ఏసు నీతిమంతుడు ఆయన నీతిని మనకు అనుగ్రహించబడిండు కాబట్టి ఆ నీతిని నువ్వు గురించి సాక్ష్యం చెప్పినవా రక్షణ సందేశమే కదా నీతి అంటే రక్షణ ఏసు ప్రభువు నమ్ముకో క్షమించబడతాయి రక్షణ ఆ నీతిని గురించి సాక్ష్యం ఇవ్వాలా ఎవరు ఎప్పుడు నీతిమంతులు అవుతాయని తెలుసా నీతిని జరిగించే పత్తివాడు నీతిమంతుడు వాక్యం నీతిని జరిగించక్షణ కార్యం జరిగించేవాడు నిజమైన నీతిమంతుడు అట్లా చెప్తే కొద్ది కష్టంగానే ఉంటది కాబట్టి క్రైస్తవులు భరించలేరు వాక్యాలు కాబట్టి మనం ఆయన నీతిని గుర్చి మనము సాక్ష్యం ఇవ్వాలా ఏ నీతిమంతుడు ఆయన నీతి మనకు రావాలంటే నీ పాపాలు క్షమించబడాలా ఆయన నీతిని గుర్చి తీర్పుని గుచ్చియు తర్వాత నీతిని నీతిని గుర్చి తీర్పుని గురించి పాపంని గుర్చి ఒప్పుకునే జీననుంది వాక్యం కాబట్టి నువ్వు ఒప్పించాలా ఎందుకంటే దేవుని ఆత్మ దేవుని అభిషేకం నీళ్ళు ఉంది కాబట్టి నువ్వు నీ దేని గురించి సాక్ష్యం ఇవ్వాలా సత్యం గురించి ఎవడు కూడా వ్యాజ్యం ఆడాడంటే ఎందుకు వ్యాధ్యం ఆడాడంటే సత్యం గురించి ఎవరైనా సత్యం సత్యం చెప్తున్నారా మొట్టమొదటి అంత బాగానే ఉంటుంది తన క్రమేణ ఏం చేశారు పోంగ పోంగ పోంగ ఏమైంది భయంకరంగా తయారైనారంట కాబట్టి మొదటి స్థితి ఏ రీతికుంది నీ కడపడే స్థితి ఏ రీతిగా ఉంది అందుకే ప్రహ్వాంటుడు నీ మొదటి ప్రేమను జ్ఞాపకం చేసుకో మొదట నీ నీకున్న ఆసక్తి ఈ రోజు ఉందా కాబట్టి ఈ వాక్యం ఎప్పుడు మనల్ని హెచ్చరిస్తూనే ఉంటది కదా కాబట్టి ఇది మనం జాగర్తగా అర్థం చేసుకోవాలా సత్యమును గురించి ఎవడో వ్యాజ్యం ఆడాడు కాబట్టి మనం వ్యాధ్యం ఆడాలా కాబట్టి చూడండి అందరూ ఎందుకు వ్యాధ్యం ఆడతలేరు అంటే అందరూను వ్యర్థమైన దాన్ని నమ్ముకొని మోసపు మాటలను పలుకుటో చెడును గర్భము ధరించి పాపము కందురు ఇది భయంకరంగా చూడండి ఎందుకంటే అందరూ వ్యర్థమైన దాన్ని నమ్ముకున్నారంట అంటే అబద్ధాన్ని నమ్ముకున్నారు అబద్ధాన్ని నమ్ముకుంటే అబద్ధాన్ని కంటారు కదా కాబట్టి నువ్వు సత్యాన్ని నమ్ముకుంటే సత్యాన్ని కంటవు ఏ సత్యం కాబట్టి అబద్ధాన్ని ఈ లోకం అంతా అబద్ధానికి అంటుంది మోసపు మాటలు పలుకుతున్నారు అంత అబద్ధ వాక్యాలు అబద్ధ బోధలు ప్రపంచమంతా అంతా అబద్ధ బోధలు బయలుదేరిని వింతకరమైన బోధలు బయలుదేరినాయి అందుకు దేవుని జ్ఞానం లేదు దేవుని కనికరం లేదు ప్రేమ జాలి ఏం లేదు అంత స్వార్థమే అన్నట్టు సేవకులు కూడా స్వార్థం అంత స్వార్థ పరిలాగే కాబట్టి వాళ్ళతో మనం ఉంటే ఏమైతుంది అక్కడ పోతే మనకి ఏం ఏం లాభం వస్తుంది ఇవే ఆలోచిస్తూ ఉంటాయి అన్నట్టు కాబట్టి అది వాళ్ళు వ్యర్థమైన దాన్ని ఒక ఒకదాన్ని నమ్ముకున్నారు కాబట్టి దేవుడు ఎందుకు మనకి ఇవన్నీ చూపిస్తున్నాడు చూడండి మోసపు మాటలు పలుకుతున్నారు చెడును గర్భం ధరించంటే చెడు చెడుతనాన్ని గర్భం ధరిస్తున్నారంట పాపాన్ని కంటున్నారంట ఎంత భయంకరంగా చెప్పండి నువ్వు కనాల్సింది శిష్యుని కనాలి కదా జీవాన్ని కనాలా జీవమైన ఏసు ప్రభును అనేక జీవితాలను ప్రసవించాలి కదా కాబట్టి వీళ్ళు ఏం చేస్తున్నారు అబద్ధాన్ని ప్రసవిస్తున్నారు అబద్ధ వాక్యాలు ప్రసవిస్తున్నారు అబద్ధ బోధలు చెప్పి మనుషులు మబ్బపెట్టి అబద్ధంతో నడిపిస్తూ నరకాని వైపు నడిపిస్తున్నారు అందుకు వాళ్ళు భయంకరమైన పాపంలో జీవిస్తున్నారు ఈరోజు సత్యం తెలిసి కానీ వాళ్ళు అదే మైకంలో అబద్ధంలో ఉండి వాళ్ళు జీవిస్తూ ఉన్నారు చూడు ఎంత భయంకరంగా చెప్పండి కాబట్టి ఇది ఎంత భయంకరమైన కాలం చూడండి ముందు ఆ రీతిగా మనం ఉన్నాం కాబట్టి ఎనిమిదో వచ్చినంలో అదే అదే ఎనిమిదో శాంత ప్రవర్తనను వారు శాంత శాంత వర్తనమును శాంత వర్తనమును వారు వారి నడవడి న్యాయం కనబడదు వారు తమ కొరకు వంకర త్రోవలో కల్పించుకొంచున్నారు వాటిలో నడుచు వాడు శాంతి శాంతిని అందడు కాబట్టి వంకరి మార్గాలు అంత వంకరి మార్గాల్లో నడుచుకుంటున్నారు వంకరి బోధ ఆయన మార్గము తిన్నగా ఉంటది స్ట్రైట్ ఉంటుంది కానీ దుష్టిని మార్గం వంకల ఉంటుంది ఎందుకంటే వాడు మలుపులో ఉంటాడు నువ్వు చక్కగా చూస్తే నీకు గమ్యంగా ఉంటది కానీ వాడు నేను గమ్యం చూడలేకుండా వంకరి మార్గం నడిపిస్తూ ఉంటే ఆ వంకరిలో ఆ మాటు చోట్ల దుష్టుడు వాడి దాయుడిని నేను అటాక్ చేస్తూ ఉంటాడు నేను పాడేస్తూ ఉంటాడు అంత భయంకరమైన మోసం అన్నట్టు అంత భయంకరమైన కాలంలో మనం ఉంటున్నాం కాబట్టి వాళ్ళ జీవితాలు ఆ రీతిగా ఉన్నాయని చెప్తున్న అక్కడ ఇస్రాల ఎంత భయంకరంగా జీవిస్తా అని అయితే చూడండి ఆ నాలుగో వచ్చిన ఒకడు ఒకడు మరి వాదించిన ప్రయోజనం లేదు ఎంతగా వాదించినా కానీ ఎంతగా చెప్పినా ప్రయోజనం లేదు ఒకరిని గద్దించిన కార్యం కాకపోను నీ జనులు యాజకులతో జగడమాడు వారిని పోలిన్నారు యాజకులతో జగడవాడిని పోలినారంటే యాజకుడు అంటే ఆత్మీయ దశార్థం చేసుకోవాలి సేవకులతోనే జగడ ఎంత చెప్పినా కూడా వినరు ఉల్టా తిరిగి సేవకులతోనే మళ్ళీ మీరు చెప్పేది చెప్పి వాళ్ళని వాదిస్తూ ఉంటా అన్నట్టు అంటే ఏమాత్రం కూడా వాళ్ళు దేవుని దేవునికి లోబడరు ఏ మాత్రం కూడా దేవునికి లోబడరు కాబట్టి అంత భయంకరమైన కాలంలో మనం ఉంటున్నాం కాబట్టి అందుకే దేవుడు ఒక ఒక విషయం మనకు అక్కడ చెప్తుండు చూడండి తర్వాత అందుకే యాజకులు ప్రవక్తలు అందరు అట్లనే ఉన్నారు అని చెప్తున్న అక్కడ తర్వాత కాబట్టి పగలు కాబట్టి పగలు నీవు కూలుదు రాత్రి నీకు ప్రవక్త కూలిను నీ తల్లిని నేను నాశనం చేద్దను కాబట్టి ప్రతి ఒక్కరు కూడా నాశనం కావాల్సిందే కూలిపోవలసిందే అబద్ధంలో వాళ్ళు నీ జనులో జ్ఞానం లేని వారై నా జనులు జ్ఞానం లేని వారై నశించున్నారు అంటే ప్రభక్త చెప్తున్నావు నా జనుల జ్ఞానం లేని నశిస్తున్నాను కాబట్టి నీవు జ్ఞానమును విసర్జించున్నావు గనక నువ్వు నాకు యాజకుడుగా కాకుండా నేను విసర్జించుతున్నాను కాబట్టి యాజకులు అంటే దేవుని జ్ఞానాన్ని విసర్జిస్తున్నారు నా ప్రజలు జ్ఞానం లేనే నశిస్తున్నారు కాబట్టి నేను యాజకుడిగా పెట్టిన వాళ్ళు ఆయన నా జ్ఞానంలోకి నువ్వు నడిపించాలని కానీ ఆ జ్ఞానాన్ని యాజకుడు తృణీకరిస్తుంటే మరి జనుల పరిస్థితి ఏం కావాలా నీతి మంతుడే పాపి పరిస్థితి రక్షింపబడ్డ వాళ్ళే ఫే నశించిపోతే నీతిమంతుడు నీతి మంతుడే దుర్బలం అయితే రక్షింపబడుట నువ్వు నీతి మంతుడే వాడు వాడే రక్షించుకోలేకపోతే ఇతరులు ఏం రక్షించగలరు చెప్పండి కాబట్టి ఇక్కడ అట్లనే ఉంది కదా కాబట్టి నువ్వు జ్ఞానం విసర్జిస్తున్నావు గనక నువ్వు నాకు యాజ కాకుండా నేను నిన్ను విసర్జించును నీవు నీ దేవుని ధర్మశాస్త్రము మర్చితే గనుక నేను నీ కుమారులను మరుతును కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు దేవుని వాక్యాన్ని మర్చిపోతే భయంకరంగా జీవిస్తారనంటారు కాబట్టి వాళ్ళు వాక్యాన్ని మర్చిపోతే విచ్చలవిడిగా జీవిస్తారు అబద్ధంలాగా జీవిస్తూ ఉంటారు అంతే కదా మన ప్రభు పుట్టిన టైంకి ఆయన ప్రవక్తలు మెస్సయ్య పడతారని ప్రవక్తల పలికిస్తే ఎంతో మంది ఆస్తి కనిపెట్టుకున్నారు నాలుగు సంవత్సరాల తర్వాత ఎవరు గుర్తించారు ఆయన్ని ఒక పశువులు పాకలో పుట్టిండవరు కూడా గుర్తించలే ఆయన బోధ చెప్పినా గాని ఎన్నో రుజువులు చూపించినా గానీ చివరికి కూడా ఆయన గుర్తించలేకపోయినారే కాబట్టి నిన్ను నన్ను కూడా గుర్తిస్తారా ఆయన స్వకీలే ఆయన దగ్గరకు వచ్చి ఆయననే విసర్జించారు అందుకే మన మన మన స్వకీలే మనకు వ్యతిరేకం అవుతా ఉంటారు కదా మన వాళ్ళే మనకు వ్యతిరేకం అవుతా ఉంటారు ఒక దశలో యేసు ప్రభు ఆయన బిడ్డల దగ్గరికి వస్తే ఆయన ఆయననే వ్యతిరేకించు ఆయన స్వకీలే ఆయన వ్యతిరేకించినారు కాబట్టి మనల్ని వ్యతిరేకించారా ఒక దశలో మనం దుఃఖపడతా ఉంటాం కదా మా నాకు విరోధం బ్రదర్ అని చెప్పి మనం బాధపడతా ఉంటాం కదా కాబట్టి మన నీ మనమే అంత బాధపడుతుంటే ఆయన మన ఎద్దకు వచ్చినప్పుడు ఆయన బిడ్డలద్దకు వచ్చినప్పుడు ఆయన కలిన జనుల్ని ఆయన దగ్గరికి వచ్చినప్పుడు ఐక్యత దేశం ఇస్రాల్ ప్రజలని ఆ బాలిసత్వం దేశించిన ఆ జనుల దగ్గరికి ఆయన వచ్చినప్పుడు గొర్రె పిల్లలాగా తగ్గించుకొచ్చినప్పుడు ఆయన నిన్ను నన్ను త్వనికరించరా ఖచ్చితంగా త్వణీకరిస్తారు అయినా కానీ మనం భయపడద్దు చూడండి మన దిగులు పడవద్దు మనం జను భయపడద్దు కాబట్టి ప్రతి దశలో మనం జాగ్రత్తగా ఉండాలి కానీ ఇస్రాల్ ప్రజలు ఎట్లా జీవించదు చూడండి నా ఏడవచ్చులో తమకు కలిమి కొలి కలిగినది కొలది వారు అధికంగా నా ఎడల పాపము అంటే ఎంతగా దేవుడు ధనాభివృద్ధి ఇచ్చేడు ఎంతగా అలా మంచిగా సంపాదించుకున్నారు కలిమి అంటే ఇంకా ఎక్కువ సంపద ఎక్కువ సంపదిస్తా ఇస్తూ ఉంటాడు కానీ అన్నిటిని కూడా మనం బ్యాలెన్స్ చేసుకోవాలా దేవుడు నాకు ఇచ్చాడని చెప్పి ఇచ్చిన విడిగా మనం ఖర్చు పెడితే మనం ఆ రీతిగా జీవిస్తే దేవునికి దూరం అయిపోతాం ధనమే నిన్ను దూరం చేస్తాడు దేవుడి నుంచి అందుకే నేను దావిదంటాడు ఒక ఒక ప్రార్థన చేస్తాడు ప్రవ్వా నేను ఎక్కువగా నన్ను ధనికుని చేయొద్దు నాకు తక్కువ చేయద్దు ఎక్కువ ఇవ్వద్దు సమోంగిమంటాడు నాకు ఎక్కువ ఇవ్వద్దు తక్కువ ఇవ్వద్దు సమాంగీయమంటాడు ఎక్కువ ఇస్తే నేను మర్చిపోతానేమో తక్కువ ఇస్తే నేను దూషిస్తానేమో నాకు ఎక్కువ వద్దు తక్కువ వద్దు ప్రభా సమంగ అంటాడు అందుకేనే కొంతమంది జీవితాల్లో ఆయన ఎక్కువ ఇవ్వడు తక్కువ ఇవ్వడు సమాంగిస్తూ ఉంటాడు ఎందుకు మరి అది అదొక ఆశ్చర్యకరంగా ఒక దశలో వరకు మనం చూస్తే కాబట్టి అది ఆయన చిత్తం కాబట్టి ఎందుకంటే అట్లా ఎక్కువ ఇస్తే దేవుడు మర్చిపోతే దూరం అయిపోతారేమో అని అట్లాగా ఎందుకంటే ఆయన అనంత జ్ఞాని ఆయన సమస్తం తెలుసు మన గుణగణం కూడా తెలుసు రేపు ఎట్లా కూడా ఆయన తెలుసు మనం కాబట్టి అది మనం అర్థం చేసుకోవాలా కాబట్టి ఇక్కడ చూస్తే ఇసాల్ ప్రజలు అట్ట చేసినంటే తమకు కలిమి కలిగినది కొలది అధికంగా పాపం చేస్తారు గనక వారి ఘనతను నీచ స్థితికి మార్చుదు నువ్వు భయంకరంగా దిగిపోయినట్టు వాళ్ళ ఆస్తి అంతస్తులు పోతే నీత స్థితికి దిగజారిపోతాయి ఎందుకంటే ఇచ్చిన వాడిని నీకు ఇచ్చిన సమస్తం ఎవరిచ్చిన దేవుడు ఇచ్చింది నీకు నువ్వు అధికంగా గర్వించి అధికంగా నువ్వు నువ్వు నీ స్థితి భయంకరంగా ఉండదని చెప్తున్నా అక్కడ దేవుడు అందుకు మనం ప్రతి క్షణం మనం భయంతో వణుకుతోని మనం ప్రభు చెంత మనం జీవించాలా జ్ఞాపకం చేసుకొని జాగ్రత్తగా మనం ప్రభు కొరకు ఈ లోకంలో మనం జీవించాలా దేని విషయంలో కూడా మనం భయపడకుండా ప్రతి దశలో మనము ఆయన కొరకు మనం జీవించాలా అనే విషయము ప్రభు మనకు జ్ఞాపకం చేస్తుంది కాబట్టి ఇవన్నీ జరిగినప్పుడు మనం ఏం చేయాలా మనం ఏం చేయాలా వాక్యాన్ని నేను ముగిస్తాను యాకోబరాశన పత్రిక మూడు పదిహేడులో యాకోబరాశన పత్రిక మూడో అధ్యాయము పదిహేడవ వచనంలో అయితే పైన నుంచి జ్ఞానము మొట్టమొదట పవిత్రమైంది ఈ జ్ఞానం మనకు అవసరం పరలోకుప జ్ఞానం తరువాత సమాధానమైనది మృదువైనది సులభముగా లోబడినది ఇన్ని గుణగాలను తర్వాత కనికరమతోనూ మంచి ఫలముతోనూ నిండుకొందంట ఇది ఈ జ్ఞానం మనకు అవసరం అన్నట్టు కాబట్టి మనం మన మన ప్రతి దశలో ఏ స్థితిలోనూ ఉన్నా కాని కాబట్టి ప్రతి క్షణము ఆయన జ్ఞానం అంటే ఏ జ్ఞానం ఆయన మన ప్రవ్య జ్ఞానం కదా కాబట్టి ఆయన జ్ఞానము మొట్టమొదటి పవిత్రమైంది కాబట్టి మనం కూడా పరిశుద్ధంగా ఉండాలా సమాధానంగా ఉండాలా మృదువుగా ఉండాలా ప్రేమగా సులభంగా మనం ప్రతి ఒక్కరికి మనం లోబడి జీవించాలా ఒకరితో సంభాషణ కలిగి సహవాసం కలిగి ప్రేమ పూర్వకం కనికరం చూపించాలా నీ సహోదరుడు మీద నీ సహోదరుడు ఏదైనా స్థితిలో ఉన్నప్పుడు వాడి మీద కనికరం చూపించాలా మంచి ఫలంతో నువ్వు నిండుకోవాలి అంటే నీళ్ళు ఫలం ఉండాలా కాబట్టి కాబట్టి ఒక నీకు ఫలం ఉంటది ఏడుకు ఫలం ఉండదు కాబట్టి నీ ఫలాన్ని వాడికి ఇవ్వాలా ఇవ్వగలవు మనం అట్లా చూడండి పక్షపాతం ఏమను వేషధారనో లేనిదై ఉండదు కాబట్టి దేవుని జ్ఞానం అట్లా ఉంటుంది కాబట్టి ఈ గుణగణాలు మనలో ఉండాలా పక్షపాతం ఉండద్దు వేషధారణ అసలే ఉండద్దు మనం పైకి ఎట్లా ఉన్నామో లోపల అట్లనే ఉండాలా దేవుని వాక్యం చదివిస్తుంది ఆ ఇలాంటి గుణగణం మనకు కలిగి ఉండాలా ఎందుకంటే ఇస్రాల్ ప్రజలు లేదు కాబట్టి ఈ లోకంలో లేదు కాబట్టి ఇవన్నీ నీలో ఉన్నాయి కాబట్టి ఇతరుల జీవితాల్లో కూడా అవి తీసుకొని రావాలంటే మనం ఎంతగా ప్రయత్నపడాలా అనే విషయం ప్రభు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు అదే రీతిగా చూడండి హెబిల్ రసిన పత్రిక ఆ రెండో అధ్యాయము పదిహేడవ వచనంలో ఇంకొక విషయం మన ప్రభు అక్కడ జ్ఞాపకం చేస్తున్నావు రెండో అధ్యాయము పదిహేడవ వచనంలో ఇది మన ప్రభుకు సంబంధించిన వాక్యం చూడండి కావున ప్రజల పాపములకు పరిహారము కలుగు చేయటకాయి కాబట్టి ప్రతి ఒక్కరికి నువ్వు పరిహారం కలుగు చేయాలా అంటే దేవుని నీతిని నువ్వు ప్రకటించాలా దేవుని నీతిని నువ్వు సువార్త ప్రకటించినప్పుడు వాళ్ళ పాపముల నుంచి విడుదల పొందుతారు కాబట్టి ఏసు ప్రభు ఆ రీతి అని కాబట్టి మన ప్రభు కూడా ఆ రీతిగా ఉండాలి కాబట్టి లోకమంతా అట్లా ఉంది కాబట్టి ఇప్పుడు నువ్వేం చేయాలా కావున ప్రజల పాపములకు పరిహారం కలుగు వాళ్ళందరూ వాటి నుంచి పొందాలంటే తర్వాత దేవుని సంబంధమైన కార్యములలో అంటే దేవుని సంబంధమైన కార్యాలంటే పత్తికి సంబంధమైన ఆయన కార్యాలలో ఏం చేయాలా కనికరములు నమ్మకం గల అంటే నువ్వు కనికరం చూపించాలా నమ్మకంగా ఉండాలి కాబట్టి వాళ్ళందరినీ ప్రభుత్వం అంతా నడిపించాలా స్థితిలో ఉన్న వాళ్ళందరినీ తర్వాత ప్రధాన యాజకుడు నిమిత్తము అంటే ప్రధాన యాజకుడు ఇందాక ప్రధాన యాజకులు ఉన్నారు అక్కడ ఉన్నది చాలా మంది కాబట్టి వాళ్ళంతా ఎట్లా ఉన్నారు స్వార్థపరంగా జీవిస్తున్నారు కానీ మన ప్రభువు ఎట్లా జీవించిండో నువ్వు నేను కూడా ఎట్లా జీవించాలా ఈ లోకంలో మనం పెట్టిండు దేవుడు ఆ రోజు హుషన్ లేపిండు ఇస్తా ప్రజలు నశించిపోతుంటే హెచ్చరించడానికి ఈ రోజు నిన్ను నన్ను దేవుడు పెట్టిండు మనమేం గొప్పదం కాదు కేవలం ఒక పాత్ర మనం అంతే నువ్వు నేను ఒక పాత్ర ఆయన చేతిలో పనిముట్టు ఆయన నామాన్ని గణపరిచే పనిముట్టులాగా మనం ఉండాలా అందుకు మన వాడుకుంటాం మన ఏ గొప్పతనం లేదు మన సున్న సమస్తం ప్రవ్వే ఆయన మనకి ఇచ్చిండు విధానం ఈ యాజకత్వాన్ని కాబట్టి ప్రధాన యాజకుడు నిమిత్తము అన్ని విషయంలో మన సహోదరులు వంటి వాడు కావలసి వచ్చాను కాబట్టి అన్ని విషయంలో నీ సహోదరు లాగానే అంటే యేసు ఒక నీలాగా నాలాగా ఉన్నాడు అన్నట్టు అలాంటి గొప్ప దేవుడు అన్ని విషయంలో నీలాగా నాలాగా జీవించి బ్యాలెన్స్ చేసిండ కాబట్టి మన జీవితాలు కూడా అట్లా ఉండాలా అని మన ప్రభు జ్ఞాపకం చేస్తుండ్రు తీర్థుకు రాసిన పత్రిక మూడు ఐదులో ఒక రెండు వాక్యాలు చూసి ముగిస్తా తీర్తుకు రాసిన పత్రిక మూడు ఐదు మూడో అధ్యాయం ఐదో వచనంలో మనం ఎందుకు రక్షించిండు మనం నీతిని అనుసరించి చేసిన క్రియల మూలము కాక తన కనికరము చొప్పున పునర్జన్మ సంబంధమైన స్థానం ద్వారాను పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావము కలుగు చేయటం ద్వారాను మనల్ని రక్షించను ఈ రోజు నిన్ను నన్ను దేవుడు ఎందుకు రక్షించండు మనం మనం చేసిన నీతిని బట్టి కాదు మన క్రియను బట్టి కాదంట ఆయన కనికరమును బట్టి చెప్పిన పునర్జనమైన స్థానం ద్వారా అంటే పాపం నుంచి విడుదల మనల్ని తర్వాత పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావం ఆయన ఆయన ఆత్మ మనకి ఎప్పుడైతే వస్తామో మనం నూతన స్వభావంగా మనం తయారవుతూ అందుకే మన పరిశుద్ధాత్మ అభిషేకం మనలో ఉంటే మన నూతన స్వభావంగా మారుతూ అంటే శారీరకమైన గుణగానాలు మనల్ని ఉండమన్నట్టు అప్పుడు మనం నూతనంగా స్వభావంగా తయారైపోయి సంపూర్ణంగా మనం సాగిపోతా ఉంటాం అందుకు మనం రక్షించాడు కాబట్టి నిన్ను దేవుడు ఎందుకు రక్షించాడు ఇదే విధానంలో మనుషుల జీవితాలను అది తీసుకొని రావాలా అన్న విషయము మన ప్రభు అది జ్ఞాపకం చేస్తున్నాడు చూడండి చివరికి ఒక చూసి ముగిస్తా చక్రే గంధం పదకొండో అధ్యాయం ఐదవ వచ్చనం చూసి వాక్యాన్ని ముగిస్తా చక్రే గంధం పదకొండో అధ్యాయం ఐదో వచనంలో చక్రే పదకొండు ఐదు యాజకులు ఎట్లా ఉన్నారు వారి వాటిని కొనువారు వాటిని చంపి నిరపరాధులు అని కాబట్టి వాటిని అమ్మిన వాళ్ళను మాకు బహు ద్రవ్యం దొరుకుతున్నది యహో ఒక స్తోత్రం అని చెప్పుకుందరు వాటిని కాయవారు వాటి వేడల కనికరము చూపరు గొర్రెల కాపరలో కనికరం చూపరు మాకు బహు ద్రవ్యం దొరుకుతుంది మంచి దొరుకుతుంది బాగా లాభం దొరుకుతుంది కాబట్టి వాటి మీద లాభం కొరక చూస్తారు కానీ కనికరం చూపించరు అందుకు దేవుడు వ్యాధ్యం ఆడుతున్నాడు ఈ రోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు మనం కూడా కనికరం చూపించాల సత్యాన్ని చూపించాలా దేవునికి ఇచ్చిన జ్ఞానము ఇవన్నిటిని మనుషుల్లో తీసుకొని రావాలా వాళ్ళ గుణగణాలు మనం ప్రభులో నడిపించాలా దానికోసం మనం ప్రయాసపడాలా చూడండి ఈ విషయం ప్రభు మనకు అను కాబట్టి అదే అదే విధానంలో తీతుకు రాసిన ప చివరికి వాక్యాన్ని చూసి నేను కంక్లూడ్ చేస్తాను తీతుకు రాసిన పత్రిక మొదటి అధ్యాయంలో ఐదో వచనంలో చూడండి తర్వాత చివరి వాక్యం నేను నీకు ఆజ్ఞాపించిన ప్రకారము కాబట్టి ఇవన్నీ దేవుడు మనకు ఆజ్ఞయిస్తున్నాడు కాబట్టి దేవుడు చూపిస్తున్నాడు ఈ రోగం ఎట్లా ఉంది నేను వేద్య మాడుతున్నా కాబట్టి నువ్వేం చేయాలా కాబట్టి మన ప్రభు ఏం చేసాలో నువ్వు నేనా నేను నీకు ఆజ్ఞాపించిన ప్రకారం అంటే దేవుడు మనకు ఆజ్ఞాపిస్తున్నాడు నువ్వు లోపముగా ఉన్న వాటిని దిద్ది కాబట్టి ఎక్కడ లోపాలు ఉన్నాయో నువ్వు దిద్దాలా సరిచేయాలా మన సేవాది ఎక్కడ అబద్ధ బోధంతో దాన్ని సత్యమైన బోధలాగా తీసుకొని రావాలా వాళ్ళు ప్రకటించినప్పుడు అబద్ధం నుంచి వాళ్ళు బయటకు వస్తారు కాబట్టి నువ్వు లోపము నీకు ఆజ్ఞాపించిన ప్రకారం నువ్వు లోపంగా వాటిని దిద్ది పత్తి పట్టణంలోనూ పెద్దలను నియమించు నియమించు నిమిత్తమే నేను క్రేతులు నిన్ను విడిచి వచ్చి తిని పౌలు చెప్తాను తీతుకి తీతు యమనస్థుడు కానీ ఎంత పెద్ద భారం ఇచ్చాను చూడండి లోపంగా ఉంటానికి నువ్వు దిద్దాలా తర్వాత ప్రతి పట్టణంలో అంటే ప్రతి నువ్వు పెద్దలను ఏర్పరచుకోవాలా అంటే శిష్యులు వాళ్ళు వయసులో పెద్దవాళ్ళు కావచ్చు చిన్నవాళ్ళు కావచ్చు కాబట్టి ప్రతి ఒక్కరు నువ్వు ఏర్పరచాలా స్థలంలో నువ్వు అడుగుపెట్టిన ప్రతి స్థలంలో మనకు మనకు మనకు అప్పజెప్పబడిన సేవ అదే కేబిపిఎంలో మీరు సర్వలోకానికి వెళ్ళాలా సర్వ సృష్టికి శువార్త చెప్పాలా అనేక తయారు చేయాలా అది మన సేవ కాబట్టి ప్రతి పట్టణంలో పెద్దలను నియమించు ఇందు నిమిత్తమే నేను క్రేతులు విడిచి వచ్చి అంటే ఎందుకోసం నేను అక్కడ పెట్టిన ఆ స్థలంలో కాబట్టి నువ్వు దేవుని ఏ స్థలంలో పెట్టిండో ఎక్కడ పెట్టిండో ఏ నీ పిలుపు ఎట్లా ఉందో అది నువ్వు చూసుకో అదే పిలుపు ప్రకారంగా మనకు మన పిలుపు మనకు కొనసాగిస్తాం మన పిలుపు మన నిత్యం చేసుకొని బహు జాగ్రత్త కలిగి మనం జీవించాలా కాబట్టి ఈ లోకం దేవునికి ఇచ్చిన జ్ఞానము కనికరమును సత్యమునికు ఇచ్చిన జ్ఞానం లేదు ఆయన వేద్యం మారుతున్నాడు ఆయన వేద్యం మారితే మనం నిలబడలేము దేవుని ఉగ్రత రాబోతుంది లోకం మీదకి భయంకరమైన ఉగ్రత ఆ ఉగ్రత దినం మనం కాపాడబడాలంటే అనేకులు కాపాడబడాలంటే మీ పాపం క్షమించబడాలని మనము ప్రభు గురించి వాక్యాన్ని ఆయన నీతి గురించి సాక్ష్యం ఇస్తే అనేకులు ప్రభు చెంతకు రాగలరు అన్నిలు అందరూ ఈ లోకం అంతా కాబట్టి మనం అందరము ఆ దినము రాకముందే మనం ముందుగానే వెళ్ళి దుష్టుని బంధకాలం వాళ్ళు తీసుకొచ్చి ఆయన ఆయన నీతిని వాళ్ళు స్థాపింపజేయాల అబద్ధ బోధల నుంచి మతపరి జీవితంలో నుంచి అందరినీ మనం ప్రభు చెంత నడిపించాలి ఇది బహు ప్రయాసంతో కూడింది కాబట్టి ఒకనాటి ప్రసవేదన ఒక జనానికి కనాలంటే ఒకనాటి ప్రసవేదన సరిపోదు కాబట్టి ప్రతి దినం మనం ప్రసవేదన పడుతూనే ఉండాలా కంటనే ఉండాలి పిల్లల్ని కంటనే ఉండాలా ఒక జనాన్ని ఒక దేశాన్ని కనాల మనం ఆ స్థితికి మనం ప్రభు మనకి ఎదిగింపజేయాలి అలాంటి భారం గలికి మనం పోవాలని ప్రార్థిస్తాం పరిశుద్ధులకు దేవా మా ప్రియ పరలోకపు తండ్రి నీకు ఎంతో వందాలు ఇంతవరకు ప్రభావ మీరు మాతో మాట్లాడారు ప్రభావ నైనా సత్యములు కనికరమును దేవునికి ఇచ్చిన జ్ఞానం లేదు ప్రభావ లోకంలో అందుకు మీరు వేచమాడుతున్నారు ఈ లోకంలో అందరూ ప్రవ్వా ఏ రీతిగా ఉన్నారో యాజకులు సైతం అట్లా ఉన్నారని చూపిస్తున్నారు కాబట్టి ప్రవ్వా అలాంటి బల ఒకప్పుడు అలాంటి బలహీతలు మేము ఉన్నాం అలాంటి గుంపులు మేము కాబట్టి మీ కృప ద్వారా మీ ప్రేమ ద్వారా మమ్మల్ని వాటి అన్నింటించి బడి తీసుకొచ్చినా ప్రవ్వా మీ సత్యములు మమ్మల్ని స్థిరపరిచినారు మీ సత్యము మమ్మల్ని ప్రతిష్ట చేసినారు ప్రభ నీకు ఎంతో వందలు కాబట్టి ఇప్పుడు మేం జయించేయాలా ప్రవ్వా అనేకలను ప్రభావ మీ సత్యంలోకి మేము తీసుకొని రావాలా అనేకులు ప్రభావ మీ వాక్యంలోని సత్యములు నడిపించాలా ప్రవ్వా అలాంటి సేవా జీవితంలో మమ్మల్ని అందరూ నడిపించండి ఈ ఆర్ధన దీవించి ఆస్వాదించండి అభిషేకించి ప్రతి చోట మీ కొరకు మమ్మల్ని అందరూ పెట్టుకోండి ఇంకెంతమంది రాలేదా కుటుంబాలు కూడా దీవించి ఆస్వాదించి నీ నామానికి మేము తెచ్చుకొని మీరాకురుకు మళ్ళీ అందరినీ సిద్ధపరచుకోమని త్వరలో రాన్న ఏసు క్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె స్తోత్రాల దేవసి ప్రభా మధ్యకాల సమయాన్ని దేవాయశ్ మరి ఇద్దరు ముగ్గురు నావున కుడి ఉంటే నేను ఉంటారని చెప్పారు మా ప్రభా దాన్ని బట్టి స్తోత్ర మా ప్రభా ఈ చూడ వాక్యాన్ని బట్టి నీకు వదన స్తోత్రాలు దేవ మీరు ఏ విధంగా సేవ చేశారో ఆ విధంగా చేయటం సాయం చేయండి మా ప్రభా బల శక్తిని అనుగ్రహించండి మా ప్రభా ఈ చూడండి వాక్యాన్ని బట్టి నీకే నీరు కట్టి ఫలింపజేయండి మా ప్రభా దేవాసం ప్రతి ఒక్క క్రీస్తును గద్దించండి మా ప్రభా మెండే దేవాయస్సు ప్రతి ఒక్క దాంట్లో మీరే సాయం చేస్తారని త్వరగా రాబోతున్న ఈ క్రీస్ పేడ వేడుకూర్చున్నాం తండ్రి ఆమెన్ వి తండ్రి మీకు వనాలనైనా సర్వనతర దేవా మీ చేస్తే తెలుస్తూ తలెసా ఇంతవరు మీరు మమ్మల్ని కాచి కాపాడి శ్రీచితంగా మీ సన్నిహితుల సన్న అవకాశం మీ భాగ్యాన్ని మీకు మిమ్మల్ని మీ యొక్క స్వరం వినేలాగా అవకాశాన్ని బట్టి మీకు ఇంత వదనాలు పవ మేముంటున్న కాలము గురు శ్రమల కాలం కాబట్టి నేనా ఈ ప్రపంచాత్మకంగా జరుగుతున్న యొక్క శ్రమలను మేము గ్రహించలాగా మా యొక్క ఆత్మీయ నేత్రాలను విధానకి మీకు వదనాలు పవ నీటిని చూడాలా అనేటువంటి మాదిరి పరచాలా స్థిరపరచాలైనా ఎందుకంటే కావలివాణి పని మీరు మాక పిగిల్చినారు కాబట్టి కావలి వాణి హెచ్చరించలాగిన ప్రవ మేము అన్నింటిని హెచ్చరించాలా బలపరచాలని ఆయన భయపడకుండా తండ్రి ధైర్యంగా మీ మీద విశ్వాసత కలిగి ముందు పోలాగ నడిపించమని ప్రార్థిస్తున్నాం ఆయన ఈ దినమంతా మీ సాక్షేత్ కల్పించి ఇంటికి చేర్చి మరి మార్గాలు పెట్టుకొని ఈరోజు ప్రార్థనలో పాల్గొన్న వారి అందరిని ఆశ్రయించి వారి హృదయ తీర్చమని వారి ప్రార్థనాంశాలకి విజయం అనుకరించమని ఏ సు ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె మన ప్రభుని ఏ శుక్రీస్తు కృప సంబంధం నడిపించు మనందరికీ సదాకాలం తోడైనట్టుగాక